నా హిన ఆత్మనా ఆత్మా ఇంకొంచెం పరుషమైన పదంతో చెప్పాలంటే ఈ విధంగా ఈశ్వరుణ్ణి ఎవళ్ళు దర్శిస్తారో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కాదు ఈ విధంగా ఈశ్వరుణ్ణి ఎవళ్ళు దర్శించరో వాళ్ళు ఏమవుతారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అవుతారు అది ఇక్కడ టాపిక్ కొంచెం ఇబ్బందికరమైన టాపిక్ మీరు ఓపిక పట్టాలి ఓపిక పడతారు కదా సాయమేనా అయితే ఏదో పురాణ కాలక్షేపం అనుకునే పళ్ళకం పనుకునే వచ్చారా లేదు కదా కొంచెం ఓపిక పట్టాలి మరి ఇక్కడ భాషలా ఉంటుంది భాష్యదారులు దీన్ని సాగదీయబోతున్నారు కాబట్టి చూద్దాం భాష్యంలో చూద్దాం సమం పశ్యని ఉపలభమాన పశ్యన్ అంటే కంటితో చూడబోతుంటారేమో అవతారి యథోక్త్యా సమ్యగ్ దర్శన ఫలవచన స్తువ్యా శ్లోక ఆరే పై శ్లోకంలో చెప్పిన దర్శనం య పశ్యతి స దర్శనమున్నదే దానికి శంకరభగవత్పాదలు అందమైన టైటిల్ ఇచ్చారు ఏమిటంటే ఆ టైటిల్ సమ్యర్శనము అని టైటిల్ ఇచ్చారు సంయ దర్శనం సో అంటే యథార్థ దర్శనము అని అర్థం ఇప్పుడు ఎలాగంటే మీరు ఆస్టల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు ఆస్టోమిట్రిస్ట్ అని ఎదుంటారు కదా కంటి డాక్టర్ డిగ్రీకి వెళ్ళారు వెళ్తే ఆయన ఎదురుకుండా ఒక చార్ట్ ఒకటి పెడతారు అది చదవండి అంటారు పైన ఏ అని ఉంటుంది వీళ్ళు ఏ అని చదువుతారు ఉంటుంది ఏ కిందది చదవండి అంటాడు జి హెచ్బి అని అది చదివేస్తాడు మూడు ఉంటాయి కింద దాని కింద చదవమంటాడు ఐదు ఏదో చదువుతాడు డాక్టర్ గారు ఏం మాట్లాడో ఓ చిరునవ్వు కరెక్ట్ అని అని మళ్ళీ ఈ దా ఈ అద్దాలు పెట్టి అద్దాలు పెట్టి ఏమన్నా మీరు కళలో పెట్టుకోవాలి అని చెప్తారు అంటే ఈయన చదివింది అది సమ్యక్దర్శనమా అసమ్యక్ దర్శనమా అసంయగ్గ దర్శనం సరిగ్గా చదవలేదు కదా సరిగ్గా చదివేశాడు అనుకోండి అన్ని లైన్లు సరిగ్గా చదివేశాడు అనుకోండి అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు ఏమయా నీకు సంయోగదర్శనం ఉన్నది నువ్వు ఇంకా నీకు వైద్యం ఏమీ అక్కర్లేదమ్మా ఇంటికి వెళ్ళిపో అని పంపించేస్తాను కరెక్టే కదా కానీ ఆ చదివినప్పుడు కొన్ని లైన్లు సరిగ్గా చదవడం తప్పుగా చదువుతాడు అక్కడ ఎఫ్ ఉంటే వీడు జిఎన్ చదువుతాడు ఏదో చదువుతాడు అప్పుడు డాక్టర్ గారికి వెంటనే తెలిసిపోతుంది ఏమైనా వీడికి సంయోగ లేదు సో అలాగా దాన్ని సమ్యక్ దర్శనము అంటే రైట్ విషం కరెక్ట్ విషం అది రైట్ వేషం కాదు కరెక్ట్ వేషం నుంచి రైట్ లెఫ్ట్ అలా మళ్ళీ భ్రమ కరెక్ట్ వేషం సమ్యక్ దర్శనం అలాగే ఈశ్వరుణ్ణి మీరు సమ్యక్ దర్శనము ఈశ్వరుని విషయంలో మీకున్నదా సమ్యక్ దర్శనం అంటే ఏమిటి పైశ్లోకంలో చెప్పారు సమం సర్వేషు భూతేషు తిష్టం సకల ప్రాణుల ఎందు సమముగా నిలిచి ఉన్నాడు పరమేశ్వరుడు అది సమ్యక్ దర్శనం మీరు ఆ విధంగా దర్శించగలుగుతారా ఎస్ దర్శిస్తాము అలా దర్శిస్తే మాకు ఏ ఫలము లభించును ఫలాన్ని చెప్పాలి ఫలాన్ని చెప్తే ఆ ఫలముని బట్టి ఆ సమ్యక్ దర్శనము ఎంత గొప్పదో మనకి తెలుస్తూ దీన్ని బట్టి మీకు వెంటనే తెలిసిపోతుంది నే కథ చూడండి ఆ సమ్యక్ దర్శనము ఈశ్వరుణ్ణి సర్వప్రాణుల యొందు సమముగా దర్శించుటయ్యే సమ్యగ్ దర్శనము ఈ సమ్యక్ దర్శనము కలవాడు ఆత్మహత్య చేసుకున్నవాడు కాడు మిగిలిన వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే బాబా ఇప్పుడు ఎప్పుడు సమ్యక్ దర్శనం మంచి పవర్ఫుల్ అవునా కదా చాలా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్గా తెలుసా అదే లేకపోతే మనం మన కుత్తుకను మనమే ఉత్తరించుకున్న వాళ్ళం అవుతాము మన మెడ మనమే కోసుకున్నట్టు అవుతుంది సంయుగ్దర్శనం లేకపోతే ఒకవేళ సంయగ్దర్శనం ఉంటే మన మెడని మనం కోసుకున్న వాళ్ళము కాము అని అంత ఫలం అంటే ఫలాన్ని చెప్పేప్పటికీ అది స్థుతి అయిపోతుంది ఫలవచనమైన స్థౌతి స్థుతి కర్తవ్య ఆ సమ్యగ్దర్శనం యొక్క మహిమను స్థుతించి కానీ ఎడల శ్రోతకి మంచి ప్రేమ కలిగిట్లా చేయటం కోసం ఈ శ్లోకాన్ని మొదలుపెట్టినాడు అదే అవతారం పశ్యని అంటే చూచుట ఇప్పుడు చూచుట రెండు రకాలు కంటికి ఎంత కనబడుతుందో అంతే చూస్తాడు అది చూచుటయే కాదు కంటిక కనబడిన దాని కంటే చాలా అధికమును చూస్తాడు చాలా సూక్ష్మంగా చూస్తాడు అది ఏ అసలైన చూచూట ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి ఒకవాడు ఎలా నా చేయి చూడమంటారు వాడు చేయి చూస్తాడు చేయి చూసి జ్వరం వచ్చింది నీకు చెప్తాడు అప్పుడు మీరేం చేస్తారు డాక్టర్ వెళ్తాడు ఆయన ఏం చేస్తాడు చేయి చూస్తాడు ఆయన చేయ చూస్తాడు మరి ఆయన చేయి చూడడానికే ఈ పక్కవాడు చేయి చూడడానికి తేడా ఉందంటారా లేదంటారా ఉంది ఈ చేయి చూడడానికి మేము డాక్టర్ ఎందుకండి ఈయనైనా సరిపడతాడని అనుకుంటారా అంటే ఏమిటి చేయి చూస్తే వేడి తగలడం అంతే చూస్తాడు ఈ పక్కవాడు డాక్టరు చేయి చూసి ఆ వేడి యొక్క లక్షణం ఏమిటి అది ఏ రోగానికి సూచన ఆ రోగం ఏ విధంగా నయమవుతుంది అంత చూస్తాడు అంటే కంటికి చూసేదానికి లేకపోతే చేత్తో స్పృశిస్తే తెలిసేదానికంటే కూడా చాలా ఎక్కువ చాలా లోతైన విషయం చాలా సూక్ష్మమైన విషయం డాక్టర్కి తెలుస్తుంది అది చూడడము ఉండదు కాబట్టి ఇక్కడ పశ్యన్ అనే మాట ఊరికే కంటితో చూడ్డము అనే అర్థంలో కాకుండా సూక్ష్మముగా తెలుసుకొరుతా అనే అర్థంలో మనం వాడుతున్నాము సమం పశ్యు ఉపలమాన ఉపలభమాన అంటే తెలుసుకుంటూ ఉన్నాడు సమముగా తెలుసుకుంటూ ఉన్నాడు అంటే అలాగా పక్షులు చూస్తుంది ఆ పక్షుని ఈశ్వరుని యొక్క విభూతి అనుభవానికి వస్తుంది ఆ చూసేదాన్ని మరి అభ్యాసం చేసుకోవాలి అభ్యాసం చేయాలి అూపును బట్టి ఉంటుంది మరి అది మీరు అభ్యాసం చేయాలి ఒక్కొక్కటి చూపు స్వరూప స్వభావాలను నిర్ధారిస్తూ ఉంటుంది ఒక్కొక్కటి చూపు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా కొంచెం కొంచెం మొరటు దృష్టాంతం చెప్తా మీరు ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసినప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో కానీ లేకపోతే పొగలు సిటింగ్లో రిజర్వుడ్ అయినా కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ చేరు కారులోనూ అక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు బూట్ పాలిష్ చేయడానికి వస్తాడు ఒకతను ఏమండి అతను మీ ముఖాలకేసి చూడ్డు ఇలా మీ ముఖాలు కేసి అతను ఆ బూట్లు వేసి చూస్తూ ఉంటాడు బూట్లు మీ ముఖం చూడు బూట్ కేసే చూస్తాడు మీరు చెప్పులు దొడుకున్నారనుకోండి అసలు మిమ్మల్ని పట్టించుకోరు మీరు మోస్తరు బూట్ తొడుక్కున్నారనుకోండి ఆ బూట్ అలా మెరుస్తూ ఉందా కొంచెం మాసిపోయిందో చూసుకుంటాడు అది మాసిపోయినట్టు కనపడగానే ఆగిపోతాడు ఆగిపోయేది సార్ మీ అప్పుడు ముఖం గెసి చూస్తాడు అది అమ్మగారు అది అమ్మగారు అవ్వచ్చు కూడా ఒకప్పుడు నేను ఎవరినో అయ్యగారే వాళ్ళని నేను ఏమో లేదు వాటెవరు అప్పుడు ముఖం చూసి అయ్యగారు సార్ బూట్ బాగా మార్చిపోయింది ఇవ్వండి నేను దాన్ని స్విచ్ చేసి మీకు పాలిష్ చేసి ఇస్తానంట సరే ఈయన ఏదో ఇస్తాను ఏదో చేయించుకుంటాను కాబట్టి అతని చూపు ఎలా చూసారా పశ్చిమ కాబట్టి ఆ చూపు ఇప్పుడు మీకు ఈ రోడ్డు మీద మన పద్మరావనగర్ రోడ్డు మీద ఎప్పుడైనా పొద్దున్న మీరు వాకింగ్కి వెళ్తే పొద్దున్న ఎనిమిది తొమ్మిది ఇంటికి వాకింగ్కి వెళ్తే ఒక చేతిలో చిన్న పుస్తకము ఈ వైపునే బ్యాగ్ పెట్టుకుని పొట్ట పంచలాంటిది కట్టి పెద్ద బొట్టు పెట్టుకుని ఈ జాతకాలు చెప్పి ఆయన వెళ్తూ ఉంటాడు కొండ కొండ దొర కొండ దొర వెళ్తూ ఉంటాడు ఎప్పుడన్నా చూసారా అనుకుంటారా మీకు చూస్తూ ఉండాలి ఇలాంటివన్నీ ఆ కోయ దొర ప్రతి వాడికి శుద్ధ వెర్రిమొహం ఒక కావాలి ప్రతివాడికేసి ఎలా చూస్తూ ఉంటాడు ఓసారి నాకేసి చూశాడు దేవి మహారాజ్ అన్నాడు అని నాతో జత కట్టడానికి ఏదో ప్రయత్నం చేశాడు మహారాజ్ మీకు ఏమైనా జ్యోతిషం చెప్పుకుంటారా అక్కర్లేదు నేనే చెప్తాను మీకు కావాలంటే అతనికి అర్థమైపోయింది నేను అతనికి ఏదో ఇచ్చే పుడుచుకుని వెళ్ళిపోయాడో కొండో ఫలమో తీసుకుని వెళ్ళిపోయాడు కానీ అక్కడ గతిమొహం కూడా ఉంటాడు చీపులు పెట్టి తుడుస్తూ ఉన్నవాడో లేకపోతే ఇలా వేలమొహం వేసుకుని టోటో తిరుగుతున్నవాడో లేకపోతే గాంధీ హాస్పిటల్ గేట్ కేసి ఏదోలాగా చూస్తున్నవాడో ఎవడో కనపడతాడు వాడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి కొండ దేవత నీకు శుభాన్ని చేకూరుస్తాడు అని but he is looking for a customer. What comes together? Risner only Naq ivli. As you say, Jamari is aware. Samjari is aware he knows that man. Why aren't they saying that, why aren't they définizing that must tell the person and issue? Why aren't they esa just us? I've seen it when I called a good example here, I 원� tree because time and time and thought, ఇంకా కోకిల రానే లేదు తగుదునమ్మాంటూ ముందే వచ్చి కూర్చున్నారు ఏమిటే ఉగాది అన్నాను నేను నాలో నేను అనుకున్నా ఇప్పుడు మేముందర్మా ఇంకా కోకిలు రానే లేదు వస్తే నాకు తెలిసిపోతుంది అందరికంటే ముందు నేను గమనిస్తా పోటం నాకు ఇంకా రాలేదు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తున్నాయి మరి ఈ ఉగాదికి ఇంత తొందర ఏమి ప్రతి ఏడాది ఏప్రిల్ సెకండ్ వీక్లో వచ్చి ఉగాది పదిహేను రోజులు ముందే ఉచ్చి కూర్చుంది ఎందుకంటే సమయం కాకుండానే వచ్చేసింది ఏమిటండి ఎందుకైతే ఉందో తొందర ఎవడనో భరించడానికి కోకిల లేని ఉగాది ఉగాది కోకి అహ్వానిస్తే రావాల్సిన ఉగాది తగుదనమ్మాటో తొందరపడి ముందే వచ్చి కూర్చుందే ఇదో చూపు ఇది ఒక రకం చూపు కవి ఇలా ఉంటాడు కవి యొక్క చూపు ఇలా ఉండొచ్చు నేను కవి కానీ ఇదే అసలు కవలతో చూస్తే అలా చూస్తాను కాబట్టి ఆ కోకిల యొక్క కుహు రాగము నందు ఒక సంగీత కచేరీ చూడగలరా మీరు ఎవరిది సంగీత కచేరీ నాదబ్రహ్మ నాదతను అనిషన్ ఉన్నాడు ఆ నాదస్వరూపుడైన పరమాత్మ ఆయన కచేరీ చేస్తున్నాడయ చూడండి నేను ఇవాళ పొద్దున్న ధ్యానం చేస్తుంటే నాకు పక్షి యొక్క పూత చాలా అత్యద్భుతంగా వినిపించింది పక్షుల కూతలు చాలా బాగుంటాయి ఒక పక్షు యొక్క కూత అది యు నో మ్యూజిషియన్ కెన్ రిపీట్ ఇట్ అయితే అది అత్యంత విలక్షణమైనటువంటి కూత కూర్చుంది కూస్తూ ఉంటుంది అది కూర్చోంటారు అది ఈల వేసే దాంట్లో ఇలా నోట్లో వేలు పెట్టి ఈల వేస్తూ ఉంటారు పల్లెటూళ్లలో మంచి సమర్థులు ఈల వేస్తూ ఉంటారు ఆ ఏల వేసే అది అనేక రాగాలను వెలయింపజేస్తుంది కిరికిరికిరికిరికిరితో అలాగే రకరకాల రాగాలను వెలయింపజేస్తుంది ఆ ధ్వని అత్యంత విలక్షణమైనది అత్యంత మధురమైనది నేను ఆశ్చర్యపోయింది అబ్బా ఎంత ఆ భగవాను విభూతి ఎంత అద్భుతముగా ఉన్నది అని అనిపించింది కాబట్టి నేను ఆ దర్శనం ఎలా ఉంటుందన్న దానికి నీకు దృష్టాంతంగా చెప్తున్నాను కాబట్టి చాంద్రగోపనిషత్తులో శునక సామ అన ఒకటి ప్రథమాధ్యాయంలో ఉంది ప్రథమాధ్యాయంలో ఓంకార ఉద్గీత సామ అని ప్రారంభం అవుతుంది సామవేదం కదండి చాంద్రజ్యోపనిషత్తు అంటే అన్ని సామలు ఉంటాయి ఉద్గీత సామ అంటే ఉద్గీతము ఓంకారం ఓంకారమే సామ దీర్ఘంగా ఉంటుంది కదా ఓ మని సామగారం చేసినట్టుంటుంది పన్నెండు పదమూడు ఖండలు ఉన్నాయి ప్రథమాధ్యాయంలో దాంట్లో పది పదకొండు ఖండలు ఓంకారమే సడన్గా శునక సామ వస్తుంది సునక సామ అంటే దాన్ని కనుక మీరు గానం చేస్తే ఎలా ఉంటుందంటే ఈ వీధి కుక్కలు అర్ధరాత్రిలో తెల్లవారు స్వామిలో చోట జరుతాయి చేరి పెద్ద గడబిడ చేస్తాయి ఆ గడబిడ సామలోకి రాదు ఆ తర్వాత కొంత చల్లారిన తర్వాత ఈ వంటలు ఏవో కూటలు ఒకదానికి ఒకటి రెస్పాన్స్ ఇస్తూ చాలా శ్రద్ధగా ఒకదాన్ని ఒకటి కొట్లాడుకునేది సామ కాదు ఆ కొట్లాటంతా అయిపోయిన తర్వాత రెండు మూడు కుక్కలు అలాగా సామధానం చేస్తాయి ఇక్కడ ఈ సామధానం దానిని పోలి ఉంటుంది అంచేతన దానికి శునక సామా అని పేరు ఆ సామలో స్పెషలిస్ట్ అయిన ఋషికి శునక అని పేరు ఆయన కొడుకు పేరు శౌనక మహర్షి మీరు విని ఉంటాడు శౌనకుడు శౌనక ఉవాచ మహాభారతంలో శౌనకుడు అదే పరిగా వస్తుంది కాబట్టి వేదము కుక్క యొక్క అదుపులో సామగానాన్ని దర్శించింది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సర్వత్ర సమవస్థితం ఈశ్వరు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట అలాగే నీకు రుద్రాధ్యాయం చూసినట్లయితే తస్కరాణం పతయే నమో ఆ తస్కరు పతి అన్నదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషను మాఫియా దాన్ అనే పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ తస్కరాణాం పతిహీ కదా అలాగే నమో మహద్భ్యహుల్లకే భ్యష్టము నమ సమాజంలో ఒకడు చాలా పది మంది చేత గౌరవంపబడుతూ చాలా ఉన్నత స్థానంలో ఉంటాడు వాడియందు ఈశ్వరుని యొక్క విభూతి కలరు ఇంకొకడు చాలా అల్పమైన జీవితాన్ని గడుపుతూ దొంగతనాలు తీపేసి చెన్నపల్లి జైల్లో పడి ఉంటాడు వాడియందు ఈశ్వరుడు కలడు వాళ్ళలో వాళ్ళలో మంచి తెలివితేటలు ఉంటాయి ఆ చైతన్య శక్తి వాళ్ళలో ఉంటుంది వాళ్ళలో ఈశ్వరుని యొక్క విభూతి ఉంటుంది అతి వాళ్ళలో ఉంటుంది ఇంట్లో ఉంటాడు ఈశ్వరుడు నిండా ఉంటాడు మీరు ఆ చూపుని ఆ దర్శనమును అలవంచుకోవాల్సి ఉంటుంది అలాగా సర్వత్ర సమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటాడు వాళ్ళు హీ అస్మాట్ అంటే ఆ సమ్యక్ దర్శనము ఎవడే ఎవడు చూస్తాడో వాడే చూస్తాడు ఎందువలన అని అలాగా గడచిన శ్లోకాన్ని ఈ శ్లోకంతో ముడిపెట్టాలి ఈ అస్మాత్ ఎందువలన అంటే సర్వత్రా ఆ ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటాడు సర్వత్రా సర్వభూతూ ఇప్పుడు కూడా పదములను గంభీరంగా అర్థం చేసుకోవాలి సర్వత్రా అంటే బాత్రూంలోను ఈశ్వరుడే బెడ్రూంలోను ఈశ్వరుడు అలా మాట్లాడుకోవాలి లేకపోతే పూర్ణ మార్కెట్లోనే ఈశ్వరుడే మొండా మార్కెట్లోనూ ఈశ్వరుడే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఈశ్వరుడే అలాగా పట్టాల మీద ఈశ్వరుడే పక్కనున్న గొయ్యలోనే ఈశ్వరుడే అలా అనకూడదు దాన్ని అలా క్రివియలైజ్ చేయకూడదు ఇప్పుడు దాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి సో అందుకోసం సర్వత్రా అనగా సర్వభూత సకల ప్రాణుల కూడా ఆ దర్శించుట అలా ఎవరు చూస్తారు ఆ ఈశ్వరుడు దర్శించడం అయినా ఆయన ఉన్నాడా అక్కడ ఆయన ఉంటే దర్శించాలా లేకపోతే లేకుండా దర్శించాలా ఉంటే దర్శిస్తే జ్ఞానం లేకుంటే దర్శిస్తే ఉపాసన మరి తేడా ఉంది ఉంటే దర్శిస్తే జ్ఞానం లేకున్నా ఉన్నట్టుగా దర్శన భావన చేస్తే ఉపాసన ఈ శ్లోకం ఉపాసన జ్ఞానమాయి ఈ జ్ఞానం ఇది పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి దర్శించు అలాంటిది కాదు ఇదే ఈశ్వరుడు సర్వత్ర గట్టిగా నిలిచి ఉన్నాడు సమవస్థితం సర్వప్రాణుల ఎందు సమవస్థితం అనగా తుల్యతయా అవస్థితం అంటే సమ్ అవస్థితం అని విడదీసి అసంకి సమ అనే అర్థాన్ని చెప్పారు సమ్ అనే ఉపసర్గకి సమ అనే అర్థానికి చెప్పారు తుల్యతయా సమ అంటే తుల్యము కదా సమానముగా నిలిచి ఉన్నాడు అంటే అంచేతనే ఇప్పుడు ఇద్దరు దేవతార్చన చేస్తున్నారు దేవతార్చన అంటే ఆ డబ్బి ఉంటుంది దాంట్లో శివలింగం ఉంటుంది దానికి అభిషేకం చేసుకుంటున్నారు చేసుకుంటూ ఒక ఆయన అన్నాడు నేను ఏదో ఈ దేవతార్చన చేస్తున్నాను అనుకోండి కానీ మీ దేవతార్చన చాలా గొప్పది నా దేవతార్చన కంటే నేను ఒక ఆయన అన్నాడు అంటే దాన్ని బట్టి ఏమంత ఎందుకని గొప్ప ఎందుకని అంటే నేను పూజ చేసే శివలింగము అది సరైంది కాదది దానికి ఆ గీత లేదు ఆ ఉన్న బాణ బాణము మీ దానికి చక్కటి గీత ఉన్నది అంచేత నా శివుడి మీ శివుడు గొప్పవారు అని ఏమన్నా అరే అభిషేకం చేసుకున్నాడు ఏమి తెలుసుకున్నట్టున్నాడు ఏ కొంతమంది ఏమంటారు మీ శివలింగం ఎక్కడి నుంచి వచ్చే ప్రగిటి వాడికి ఓ పెర్సనల్ శివలింగం ఒకటి ఉంటుంది డబ్బీలో ఉండు మీ శివలంగా ఎక్కడి నుంచి తెచ్చిందండి నేను విజయవాడ నుంచి తెచ్చాను విజయవాడ నేనైతే కాంచీపురం నుంచి తెచ్చా కంచి నుంచి తెచ్చా ఎక్కడి నుంచి తెచ్చారు నాకు పెద్ద స్వామి ఇచ్చారు లేకపోతే చిన్నస్వామి నాకు స్వయంగా ఇచ్చారు అంటే చిన్నస్వామి స్వయంగా ఇచ్చిన లింగంలో శివుడు చాలా గట్టిగా ఉంటాడు ఈ విజయవాడ నుంచి తెచ్చిన లింగంలో శివుడు ఎలా ఉంటాడు ఓ మోస్తరుగా ఉంటాడు ఎవరు చెప్పారండి ఎక్కడి నుంచి వచ్చాయి అర్థం కాదు ఒకళ్ళు కాకినాడలో దేవాలయం కట్టాలని అనుకుంటున్నారు రాముడు దేవాలయం కట్టాలని అనుకుంటున్నారు ఇప్పుడు రాముని విగ్రహం ఎక్కడి నుంచి పట్టుకురావాలి అంటే ఒక మనిషిని కాశీ నుంచి రాముడు విగ్రహాన్ని పట్టుకురావడానికి డిప్యూట్ చేశారు నన్ను అడిగాడు నేను అక్కడ ఉన్నాను కానీ ఇంకా రాముడు విగ్రహం కావాలంటే కాశీ తప్పించి ఎక్కడ దొరకదా కాశీలోనే దొరుకుతున్నారు అయోధ్య అయోధ్యలో తప్పించక్కడ దొరకదు అయోధ్యకు వెయ్యదేరారు ఒక జంతులు ఒక భక్తుడు ఆయనకి టికెట్ ఇచ్చి టికెట్లో పిలిచి అయోధ్య పోయి మంచి రాముడు విగ్రహం కొలతలో పిలిచి కొట్టుకోవడం మరి అయోధ్యతో ఇంకెక్కడ దొరకదా అంటే దొరుకుతాయని మన సామర్లకోటలో కూడా దొరుకుతాయి కానీ మరి అయోధ్యలో రాముడుకున్న పవరు సామర్లకోట రాముడికి ఉండదు కదా యూ గాట్ ఇట్ ఆర్ బ్రామ్ మీరు చూసుకోండి సామర్లకోటలో రాముడు విగ్రహం అది కరెక్ట్గా మంచిగా ఉందా ఏదో అందంగా ఉందా ఏదో ఆ కొలతలోనే సక్రమంగా ఉండాలి ఏదో చూసుకో ప్రపోర్షనేట్గా ఉండాలి తలకి చేతులకి ప్రొపోర్షన్ ఉండాలి తల ప్రపోర్షను చేతులు ప్రొపోర్షనేట్గా ఉండాలి అది ఎలాగో నేను చెప్పలేను చేతులు ఎంత పొడుగుండి కాళ్ళు ఎంత పొట్టిగా ఉంటే విగ్రహం శోభగా ఉండదు కాబట్టి చూడగానే అది మనస్సుకి హత్తుకునేట్లాగా ఉండాలి అలాంటి విగ్రహం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి అది చెన్నై ఉంటే చెన్నై పోవాలి విజయవాడలో ఉంటే విజయవాడ వెళ్ళాలి ఖమ్మం ఉంటే ఖమ్మంలో వెళ్ళాలి అంతేగాని అయోధ్యలో రాముడికి బలం ఎక్కువను ఇక్కడ రాముడికి బలం తక్కువ అని ఈ రకమైన పిచ్చి వేషాలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఈ ఆర్ ఆల్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ గాడ్స్ వర్షిప్ దీంట్లో ఇంకో పిచ్చి ఉంది అంటే మీరు ఏమనుకోరు కదా ఇలా అంటే సమమ్మ ఉంది కాబట్టి చెప్తున్నాను ఇంకో పిచ్చి ఏమిటంటే రాముణ్ణి బంగారంలో చేస్తే పవర్ ఎక్కువను ఇత్తడితో చేస్తే పవర్ తక్కువ ఇది ఓ పిచ్చి కాబట్టి బంగారంతో చేస్తే నీ హృదయంలో భక్తి పెరిగిపోయి ఇత్తడితో చేస్తే తగ్గిపోతుంది కాదండి రాముణ్ణి పంచలోహాలతో చేస్తేనే దానికి ఆ బలం వస్తుంది కానీ ఈ రకంగా తర్వాత నాలుగు అంగుళాలు కనుక ఎక్కువ ఉంటే పూజకు పనికిరాదు ఏంటో పిచ్చియల్లో పిచ్చి అని ఇలా పోతూ ఉంటుంది ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చాయో ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ ష్యూర్ నాకేమనిపిస్తుందంటే సర్వత్ర సమవస్థితమేశ్వరం తుల్యతగా అవస్థితం సమానంగా ఉన్నాడు ఈశ్వరుడు అలా దర్శించటమే యథార్థమైన దర్శనము అని అనిపిస్తుంది నాకు బహుశా ఐ డోంట్ నో లేదర్ ఐఆమ్ ఇల్ ఇన్ఫార్మ్డ్ ఆ ఇన్కంప్లీట్లీ ఇన్ఫార్మ్డ్ అదే మిస్ఇన్ఫార్మ్డ్ ఐ డోంట్ నో నాకు గీతలు చూస్తే మటుకు ఈ రకమైన ధోరణులు సమాజంలో కనపడేవి చాలా అవకతవక ధోరణులని నేను అనుకుంటూ ఉంటాను ఓ రకంగా గతాన్ని పెట్టుకోలేక ఎవడో ఏదో అంటాడు దాన్ని మట్టింది మరొకడు దాన్ని తీగుతాడు ఈ కస్టమ్స్ కింద ఉంటాయి ఈ కస్టమ్స్ మూలంగా ఇలాంటివన్నీ వచ్చాయి తప్ప వాస్తవంలో ఇవన్నీ కూడా కన్సెప్షన్ పీపుల్స్ కన్సెప్షన్ తప్పిస్తే దానికి ట్రూట్కి అన్ని సందర్భాల్లోనూ కల సందర్భ కలయుగ ఉండదని నేను ఆలోచిస్తున్నా మంచిది ఆలోచించండి మీరు పెద్దలు సో సమవస్థితం తుల్యతగా అవస్థితం సో అక్కడ సమ్ అనే ఒకసారి గట్టి అనే అర్థం చెప్పారు అది గమనించదగ్గ విషయం ఈశ్వరం అటువంటి ఈశ్వరుణ్ణి ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో ఉపలభమాన ఈశ్వరుడంటే ఏమిటి మరి ఈశ్వరం అనగానే దాని మీద సరైన అవగాహన ఉండాలి ఈశ్వరుడు అంటే అతీత అనంతర శ్లోకోక్త లక్షణం ఇర్థాలు ఈశ్వరుడు మీకు ఈశ్వరుడు అనగానేమి తెలియాలంటే మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఒక్క శ్లోకం ముందుకు వెళ్ళండి రెండు శ్లోకాల ముందుకు వెళ్ళక్కర్ల ఒక్క శ్లోకం వెళ్తే చాలా అతీత గడచిన గడచిన అంటే శ్లోకాలు గడిచాయి ఇది ఇరవై ఆరవ ఇరవై ఎనిమిదవ శ్లోకం ఇరవై ఏడు శ్లోకాలు గడిచాయి నో అనంతర వితౌట్ ఎనీ గ్యాప్ గడిచిన శ్లోకము అంటే అర్థం ఏమిటి ఇది ఇరవై ఎనిమిది అయితే ఇరవై ఏడు అని అర్థం ఇమీడియట్లీ అర్థం అతీత అనంతర ఇమీడియట్లీ అక్కడ ఏం చెప్పారు ఈశ్వరుడు గురించి సకల ప్రాణుల సమానంగా ఉంటాడు ప్రాణుల యొక్క దేహేంద్రియముల నశించనా నశించినా నశించకుండా ఉండేటువంటి ఏ తత్వము గలదో అది ఏ ఈశ్వరుడు అని చెప్పారు అంటే ఇప్పుడు నశించినా నశించనిది అని అలా పట్టుకోవాలి మీరు ఈశ్వరుని యొక్క అన్వేషణ ఎలా ఉండాలి హనుమంతుడు సీత చేసినట్టు సీత ఎక్కడ ఉంటుంది వెంకలో ఉంటుందా అంతఃపురంలో ఉంటుందా లేక అడవిలో ఉంటుందా అడవిలో ఉంటుంది అడవిలో ఉంటే సీత సీత అడవిలో ఉంటుంది సీత అడవిలో ఉండకుండా అంతఃఫలంలో ఉందనుకోండి దాని అర్థం ఏంటి స్వామీజీ అక్కడ ఉంటాడంటే ఆశ్రమంలో ఉండదండి క్లబ్లో ఉంటానంటే ఏమన్నమాట అది కాబట్టి సీత అడవిలో ఉంటుంది ఆ సత్యాన్ని తెలుసుకోకుండా లంకంతా వెతికితే ఏమైనట్టు అన్వేషణ దుఃఖాన్ని కలిగిస్తుంది తప్ప దాని సఫలం కాదు కాబట్టి అదేవిధంగా అవున అప్పుడప్పుడు స్వామీజీ క్లబ్కు వెళ్ళినా వెళ్ళొచ్చు అదేదో పెద్ద ప్రమాదం వచ్చిన ముక్కు పట్టుకున్నారు ఊరికే మా మాట వనసకి దృష్టాంతం చెప్పి అప్పుడప్పుడు క్లబ్కి వెళ్ళినా వెళ్ళొచ్చు అదో పెద్ద అడ్డంకేమీ లేదు అసలు ఊరికే దృష్టాంతం కాబట్టి తీసుకోండి మీరు వాటెవర్ సో సీత ఎక్కడ ఉంటుంది అడవిలో ఉంటుంది అదేవిధంగా దేవుడు ఎక్కడ ఉంటాడు సర్వేషు భూతేషు ఉంటాడు ఎలా పట్టుకోవడం సర్వేషు భూతేశు ఉంటే ఎలా పట్టుకోవడం ఏదైనా పెద్ద భూతాన్ని పట్టుకోవాలా చిన్నదైనా పర్వాలేదా చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు సమం అయితే ఎలా గుర్తుపట్టడం ఆ భూతాన్ని చూడు నువ్వు భూతము ప్రాణి ప్రాణిని చూడు ఆ ప్రాణిలో నశించేవి ఉంటాయి చూసుకో నువ్వు దేహము ఇంద్రియములు నశిస్తాయి ఇంద్రియములు అంటే కాళ్ళు నడిచి నడిచి ఇంకా నడవడం మానేస్తాయి కాళ్ళు ఉంటాయి ఊరికే అలాగా నడవడం మానేస్తాయి చేతులు ఉంటాయి పట్టుకోవడం మానేస్తాయి కళ్ళు ఉంటాయి చూడడం మానేస్తాయి చెవులు ఉంటాయి వినడం మానేస్తాయి అదే నశించడం ఉంటాయి కాబట్టి ఇంద్రియములు నశిస్తున్నది కర్మేంద్రియములు నశిస్తున్నది జ్ఞానేంద్రియములు నశిస్తున్నాయి మనస్సు ప్రతి క్షణం నశిస్తూ ఉంటుంది మనస్సు పుట్టడం నశించడం పుట్టడం నశించడం దాని పనేది అలా నశిస్తూనే ఉంటుంది బుద్ధి నశిస్తుంది మీ పాండిత్యం అంతా కూడా గాల్లో పోతుంది బుద్ధి నశిస్తుంది అహంకారం నిశిస్తుంది మరి ఇంకా నశించనిది ఏది రెండింటినీ మీరు గుర్తుపట్టచ్చు ఒకటి బల్బులన్నీ పగిలిపోయినా పగిలిపోనిది ఏది ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ విరిగిపోయినా విరిగిపోనిది ఏది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ విరిగిపోదు ఫ్యాన్ విరిగిపోతుంది ఎలక్ట్రిసిటీ విరిగిపోదు అలాగే దేహేంద్రియాదులు నశించినా నశించనిది ప్రాణశక్తి ప్రాణ ఎన్ని ప్రాణోపాసన అంటారు అలా దర్శించవచ్చు ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రాణమునకు కూడా మూలమునందుండే అచ్చిత్ అది నశించదు చైతన్యం నశించదు కాబట్టి ఆ నశించని దాని మీద మీరు ఫోకస్ చేయాలి ఆ విధంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి ఆ నశింసని ప్రాణశక్తి చైతన్య శక్తి ఎదిగలదో అది ఏ ఈశ్వరుడు అని అలా తెలుసుకోవాలి ఆ ఈశ్వరుడు సకల ప్రాణుల ఎందు సమానముగానున్నాడు సమం పశ్యన్ సో సమానముగా ఉన్న ఈశ్వరుణ్ణి సమానముగా దర్శించగలము ఓకే హెచ్చు తగ్గులు లేకుండా దర్శించాలి లేదా నువ్వు లోపలికి రా నువ్వు బయటకు పో ఎందుకండి ఆ లోపలికి వచ్చే ఆయనలో ఈశ్వరుడు ఎక్కువను బయటికి పొమ్మన్న వాళ్ళు ఈశ్వరుడు తక్కువ ఉన్నాడు నో టు గాట్ ఇట్ రా సమానంగా దర్శించమం పశ్చాం సరే దర్శించాము దర్శిస్తే ఏమవుతుంది కిమ్ కిమ్ అంటే క్యా హోతా హై అని అర్థం దర్శించాము నాకేమిటి లాభం నాకేమిటి దాంట్లో నిజ క్యాహె మేరేకో క్యాహె ఇది ఎలాగంటే రేపు పార్టీ పేరు చెప్పి ఈ పార్టీ జిందాబాద్ జిందాబాద్ అను అంటే సరే అంటాము అంటే ఏమిటి కాదురా పార్టీ మంచిదిరా అనరా పార్టీ మంచిది అయితే నాకేమిటి నేను ఎందుకు అనాలి జిందాబాద్ నువ్వు అలా జిందాబాద్ ఐదు గంటల దాకా సాయంకాలం ఆరు గంటల దాకా జిందాబాద్ కంటే నీకు మంచి డిన్నర్ బిర్యానీ డిన్నర్ పెట్టిస్తాను అసలు అయితే మొదట జిందాబాద్ జిందాబా ఆ రకంగా సమంగా దైవుణ్ణి దర్శించాము సో క్యా హోట నహి నస్తి అంటే పాజిటివ్గా వీడికి లభించేదే ఉండదు దిగిటి లాభం కూడా నెగిటివ్ అయితే కింసం ఉండదు హీనస్తి ఇప్పుడు జనులు ఏం చేస్తాడంటే తమ పుత్తుకను తామే కోసుకుంటూ ఉంటారు తమ గొయ్యిని తామే తీసుకుంటూ ఉంటారు గోతులు తీస్తూ ఉంటాడు ఎవరి కోసం గోతులు వేరే వాళ్ళ కోసం కానీ దాంట్లో ఎవరు పడతారు వాడే పడతాడు వేరే వాళ్ళు పడరు ఎందుకంటే వీడి గొయ్య తీసేపటికి వాడు ఎక్కడికో వెళ్తాడు వాడు చూసుకోడు ఈ గొయ్యి చూసుకుని వెళ్ళాడని కాదు వాడి ప్రారంభం ఏం చేస్తుందంటే వాడిని ఎక్కడికో తీసుకుని పోతుంది ఏదో పనులు ఎక్కడికో పోతాడు అయ్యో వీడి కోసం గొయ్య తీస్తే వాడే కూడా పోయాడే అది వీడు పాపం దుఃఖపడి ఇతోటి తిరుగుతో మర్చిపోయి వెళ్ళి దడ్డ పడతాడు నా హిమస్తి హింస హింసాన్న కరోతి హింసను చేయడు దేనితో ఆత్మన శ్వేన తన చేతనే ఎవరిని స్వం ఆత్మానం ఎవడైతే ఈశ్వరుణ్ణి ఈ విధంగా దర్శిస్తాడో వాడు తనను తాను హింసించుకోనడు వాడు తనను తాను హింసించుకొనడు అంటే ఆ విధంగా దర్శించని వాళ్ళందరూ కూడా తమను తాను హింసించుకుంటూనే ఉన్నారు మండి మానవులు ఎలా ఉంటారో తెలుసిన అంటే నేను కొంత ఫిలాసఫీ దృష్టితో చెప్తున్నా అంటే మీ అందరి మీ అందరి ఎందుకు ఉండే ప్రేమతో చెప్తున్నా నాకు ప్రేమ చాలా ఎక్కువ చాలా పెద్ద ప్రేమ ఆ ప్రేమ నా చేత వాదిస్తూ అందుకోసం చెప్తున్నాను మనుష్యులు తమ హానిని తామే చేసుకుంటూ ఉంటారు ఒక పెద్ద ఉన్నది ఒక పెద్ద ఉన్నది ఆమె కొత్త కోడలు వచ్చింది అందుకే క్లాసికల్ మదరుల్లా దాటనుల దృష్టాంతం మీరేమనుకోకండి ఏదో క్లాసికల్స్ ఎందుకంటే ఏదో దృష్టాంతం సమాజం నుంచి పట్టుకురావాలి కదా కోడల కింద వచ్చింది ఆ మీద ఈవిడ ధూమ్ ధామ్ ఏ కాఫీ తీసుకురా ఇవి తీసుకురా అంటావు ఇలాగే కాఫీలో కొంచెం అందాలు గ్యాప్ రూజు వేయాలి ఇంత వేసేయకూడదని అలాగ ఆవిడ మీద ఆ అమ్మాయి మీద ఈవిడ రొస రొసలాడుకో నేను చూశాను మా అంత అలా రొసె ప్రేమలో చూసుకో ఎందుకంటే మనం ఉత్తర వయస్సులో ఉన్నాం మనం మనం అని పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా నువ్వు అంటే ఫీల్ అవుతావు కాబట్టి మనం ఉత్తర వయస్సులో ఉన్నాం వాళ్ళు ఎంత మనం గతానికి చెందిన వాళ్ళం వాళ్ళు భవిష్యత్తుకు చెందిన వాళ్ళు ఎంత తేడా ఉంది అంత అంటే ఏం కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది నువ్వు పొరపడ్డావు నువ్వు కంట్రోల్లో పెట్టేస్తున్నావు అని అనుకుంటున్నావు యూ ఆర్ మేకింగ్ అ మిస్టేక్ అమ్మాయి ఇవన్నీ గుర్తు ఇప్పుడు ఏం మాట్లాడదు ఇప్పుడు అలాగా అలా అన్నీ గుర్తు ఇదంతా పైలెక్కుపోతుంది రేపు పొద్దున్న నువ్వు పట్టినప్పుడు మీకు ఈ పది రెట్లు పనిష్మెంట్ ఇస్తుంది అంత అలాగా అహంకారం పెట్టుకోకూడదు నిందో మత్ నిందో మత్ సరాహనా పడేగా మరి అంతలాగా విమర్శ చేస్తే తర్వాత బతికి వెడాల్సి వస్తుంది ఎయిట్ ఈజీ అని సలహా చెప్పాను ఇప్పుడు నేను చెప్పిన సలహాకి ఆమె పనికి సందర్భం ఏంటో తెలిసినా నేను చెప్పిన సలహా ఏంటంటే ఆ ప్రేమతో చెప్పలేదు ఈమె క్షేమం కోసమే చెప్పాడు ఆమె తనకు తానే హాని చేసుకుంటాను ఆమె కాకపోతే అయ్యవారు అయ్యవారు కూడా అలాగే ఉంటారు నేను ఇంటికి యజమానిని అనుకునేవాడు ఒక ఆయన పెద్ద కొడుకు పెళ్ళేది కోడలు వచ్చింది చెప్పిన మాటలు వింటాం ఈ నలుగురు కొడుకులు కాబట్టి ఉమ్మడి కుటుంబం వీళ్ళ మాటలు చలామణి అవుతాం రెండో కొడుకు పెళ్ళేది రెండో కోడలు వచ్చింది ఈ కోడళ్ళిద్దరూ కలిసి మధ్యాహ్నం భోజనాలు అవి పెద్దవాళ్ళకి ఇద్దరు పోతాం పెద్దవాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటే ఈ కోడళ్ళిద్దరూ కలిసి ఈ ముసలా అయినా ఈ ముసలాడ వీలదైన రాజ్యం ఇంకా మనకేం లేదా అని వాళ్ళిద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు ఈ లోపల మూడో కోడలు వచ్చాయి వీలవీ దెబ్బలాట్ల తర్వాత వస్తాయి ముందు వీళ్ళు ఒక జట్టు కట్టి ఒక జట్టుగా తయారయ్యి ముందు ఈ పెద్దాయిగా పెద్దాయిగా వీళ్ళిద్దరినీ డిజలాక్ట్ చేసేసి ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ యు ఆర్ నాట్ ఇన్ కమాండ్ వీఆర్ ఇన్ కమాండ్ అని మెసేజ్ ఇచ్చారు అంటే పెద్ద ఆయన అన్నారు కాలం మారిపోయిందా మారిపోయిందని చెప్పారు మారిపోయింది కాలం మారింది శ్రీనివాస చూడల్లి వీళ్ళు మారింది కాలం కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ గోతుల్ని తామే తీసుకుంటున్నారు తమ హింసని తామే చేసుకుంటున్నారు కానీ ఏమంటారు ఇదో ఈ యంగ్ పీపుల్ వల్ల మాకు హింస కలుగుతుంది అని వాళ్ళని ఎత్తి మీద పారిస్తారు తీసుకెళ్ళి దోషాలు తొలి రోజు నుంచి వాళ్ళని ప్రేమగా చూస్తున్నట్లయితే అసలు హింసయే కలుగదు ఎంత ప్రేమగా చూసుకోవాలి ప్రేమతోటి జయించగలదు కానీ అజమాయిషీ చేసి జయించగలదా జయించలేదు జనులు అజ్ఞానులు వాళ్ళకి తెలియదు వీళ్ళు ఏమంటారంటే రాజపూజ్యం పదకొండు అవమానం తొమ్మిది ఇలాంటి పిచ్చి పిచ్చి లెక్కలు వేసుకుని మేము చాలా తెలివితేటలు కలవాళ్ళం అనుకుంటారు దాని అర్థం ఏంటి రాజపూజ్యం తొమ్మిది అవమానం పన్నెండు అంటే వడ్డెట్లే అంటే వీరికి సమాజంలో రెస్పెక్ట్ కంటే అవమానం ఎక్కువ వస్తుంది అని అంతే కదా అలా అనుకోవాలి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు మానవ మానవులు స్థుల్యహానడా మరి మీ రాజపూజ్యాన్ని అవమానాన్ని ఇంకా ఎందుకు పుట్టుకు వెళ్ళాడతారో దాన్ని వెస్ట్ బేస్టెట్లు పారేయడానికి ఏమిటి ఆలస్యం Do you feel good about it? Does it not sound utterly ridiculous? You are all saying, I am going to say, it sounds to me utterly ridiculous. I have to say, what is wrong? What does it mean to me? I have to say, what I have to say is that I have to say. Why would I decide to say, I have to say, what is wrong? I have to decide. నాకు వచ్చిన ఆదాయము నేను ఖర్చు పెట్టుకుంటాను నాకు వెయ్యి రూపాయల ఆదాయం ఉంటే నేను తొమ్మిది వందలే ఖర్చు పెట్టుకుంటాను కాదండి ఇన్స్టాల్మెంట్లో ఒక కారు నేను కొన్నాం ఇన్స్టాల్మెంట్లో కార్ ఇస్తే వాడు ఎంత వడ్డీ వేస్తాడో మీకు అసలు ఐడియా ఉందా పదిహేను వడ్డీ వేస్తాడు మీరు ఇన్స్టాల్మెంట్ మిస్ అయితే ఎంత వడ్డీ వేస్తాడు ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు ఆదాయము ఏము ఆదాయం మూడు ఏం పదకొండు దానివల్ల అవుతుందా లేకపోతే పంచాంగం వల్ల అవుతుందా మనకున్న దురాశ వల్లనే మనము ఆదాయ వ్యయాల్లో నెగిటివ్లో పడతాం పంచాంగం వల్ల వల్ల కాబట్టి మనుషులు తమ గోతుల్ని తానే తీసుకుంటున్నారు తమ హాని తానే చేసుకుంటున్నారు వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు తమ హాని తాము ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అంటే అర్థం ఆత్మతత్వమును తెలుసుకోలేక అర్థం ఈశ్వరుని తెలుసుకుంటా ఆత్మను తెలుగుతా ఉన్నా ఒకటే ఏమి తేడా సరిగ్గా తెలియలేక అజ్ఞానమునకు వశులై ఆ అజ్ఞానం అనే చీకట్లో బతుకుతో అంధవిశ్వా అంధ అంటే చీకట కదా ధైర్యమును కోల్పోయి భయమునకు భయము చే భ్రాంతులై ఎప్పుడు పుండితే ఊడిపోయి ముక్కులాంటి బతుకు బతుకుతో ఇప్పుడు తుమ్ముతూ ఊడిపోయిన ముక్కు ఎంతసేపు ఉంటుంది పోతే పోాలి దిక్కుమాల ముక్క అనే ఒక ధైర్యమైనా కలిగి ఉండాలి అది కూడా లేకుండగా అలా భయపడుతో ఏ దేవత నా కొంప ముంచుతుందో ఏ మనిషి నాకు హాని చేస్తాడో కుడివైపు వెళ్తే ఏమి అపగా ఏమి కష్టం వస్తుందో ఎడమవైపు వెళ్తే ఏమి కష్టం వస్తుందో ఏ గ్రహం ఏమి కొంప ముంచుతుందో ఏ నక్షత్రం ఏమి హాని చేస్తుందో అని భయపడుతో బిక్కు బిక్కు మనిషి బతుకుతూ ఉంటాడు ఆ బతుకు కూడా ఒక బతుకేనా తనకు తాను ఇంత హాని ఎందుకు చేసుకుంటున్నాడు మనిషి కేవలము ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం లేకపో తెలుసుకోలేకపోవడం చేతనే కానీ ఎవడైతే సర్వము ముందు ఈశ్వరుణ్ణి సమానంగా దర్శిస్తాడో వాడు తనకు తాను ఎన్నడూ హాని చేసుకోదు ఎందుకంటే వాడి యొక్క జీవితాన్ని ఆత్మదర్శనము నడిపిస్తుంది ఈశ్వర దర్శనము నడిపిస్తుంది ఆత్మ దర్శనము నడిపిస్తుంది జీవితాన్ని అంధవిశ్వాసములు నడిపించవు జ్ఞానము నడిపిస్తుంది అప్పుడు వాడు వాడికి హాని వాడు చేసుకోండి వాడు ముసలివాడు అవుతాడు అందరూ ముసలివాడు అవుతారు వాడు ముసలివాడు అవుతాడు అయితే ప్రతి వాడి ముసలిధనము శాపమైతే వాడి ముసలిధనము ఇట్స్ ఇట్స్ ఎూట్ దక్కల్లీ ధైర్యంతో హ్యాండిల్ చేయగలిగి ముసలితనం అవుతుంది తప్ప ఒక శాపము వంటి ముసలితనము అవదు కాబట్టి ఆ జ్ఞానము అనేటువంటి దిల్వే జ్ఞానదీపాన్ని చేత్ పట్టుకుని ముందుకు అనుగులు తప్ప అజ్ఞానంలో బతక రాదు అజ్ఞానంలో ఎవడు వాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానము అని ప్రతిపాదన ఎనిమిది పూర్వపక్షం నను నేవ కశ్చిత్ ప్రాణి స్వయం స్వం ఆత్మానం హినస్తి ఏమండి ఏం చెప్తున్నారు మీరు తన తన సుత్తుక తానే కోసుకుంటున్నాడు తన బొయ్యి తానే తీసుకుంటున్నాడు తనను తానే హింసించుకుంటున్నాడు అని మీరు అంటున్నారే అలా ఎమ్మడు చెయ్యడు ఎవడైనా చేస్తాడో అలాగా కత్తి తీసుకుని పీక్ కోసేసుకుంటాడో ఎవడైనా గోయి తీసేసుకుని దండ పడుకుంటాడో ఎవడైనా అలా ఎవడం చేయడు కథ ముచ్యతే అప్రాప్తము నహినీ ఇది ఇప్పుడు ఎక్కడైనా మీకు తమ గొంతుకులను తామే కోసుకుంటున్న వాళ్ళు ఉంటే వీడు తన గొంతుకు తాను కోసుకోడు అని మీరు నిషేధించాలి ఎక్కడైనా గొయ్యి తీసుకుని దాంట్లో పడిపోతున్న వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని చూపించి చూడండి వాళ్ళు ఏమో గోతులు తీసుకుని పడిపోతున్నారు వేరాస్ ఈ ఈ జ్ఞాని ఉన్నాడే వీడు గోతులో పడ్డాడు తన గోతులో తాను పడ్డాడు అని మీరు చెప్పవచ్చు కానీ ఈ లోకంలో తమ కోసుకునే వాళ్ళు ఎవరు లేరు తాము తీసుకున్న గోతులో తామే పడేవాళ్ళు కూడా ఎవళ్ళు లేరు కాబట్టి ఈ జ్ఞాని తన గొంతు అనే మాట ఏదైతే ఉన్నదో ఇది తప్పు ఓకే అప్రాప్తమును నిషేధించరాదు ప్రాప్తమునే నిషేధించాలి అంటే ఆ పాసిబిలిటీ ఉంటే అలా అవ్వటం లేదు అని చెప్పాలి ఆ పాసిబిలిటీ లేనప్పుడు తన తాను కోసుకోడు అని మీరు అలా చెప్పడం తప్పు యథ నా పృథివ్యాం అగ్నిశ్చేతవ్య నాంతరిక్షే ఇత్యాది ఓ వాక్యం ఉన్నది వాక్యం కృష్ణయజుర్వేద సంహిత నుంచి వచ్చింది సంహితలో కూడా మంత్రములు బ్రాహ్మణ వాక్యాలు కలగాపలకంగా ఉంటాయి అక్కడి నుంచి వచ్చింది ఆ బ్రాహ్మణ నుంచి వచ్చింది నాకు ఋయ్యాం అగ్నిశ్చేతవ్య నాంతరీక్షే అని ఎలాగంటే నిప్పు అగ్నిని వ్రేల్చవను అగ్నిని వ్రేల్చాలి ఎక్కడ వ్రేల్చాలి అంటే నేలపై వ్రాయాల్చకూడదు మరి ఇంకెక్కడ వరల్సుకొని పోని ఒక ఎత్తుగా ఏదైనా ఒక స్తంభం లాంటిది కట్టి ఎత్తుగా కట్టి అయితే ఏదైనా ఒకటి వేలాడ గాలిలో అంతరిక్షంలో అగ్నిని వ్రేల్చవచ్చు ఒక గిన్నో ఏదో ఒక వేలాడ తీసి అంతరిక్షంలో కూడా అగ్నిని వ్రేల్చకూడదు అని మీరు చెప్పారనుకోండి ఆ వాక్యము అర్థరహితంగా ఉంటుంది ఎందుకంటే అటువంటి నిషేధము ఇది దానికి యోగ్యమైన విషేషం కాదు అలాగే వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు అనే మాట అర్థరహితం ఎందుకంటే ఎవరైనా కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకోరు అని మీరు చెప్పవచ్చు కానీ అలాగే వాళ్ళు లేరు అంత అంత చేత కాని వాళ్ళు తమ గుంతు తానే కోసుకునే వాళ్ళే వాళ్ళు లేరు కాబట్టి మీరు చెప్పిన వాక్యము తప్పు అని పూర్వపక్షం సిద్ధాంతం నైష దోష ఈ దోషమేమీ లేదు ఈ వాక్యాలన్నీ కూడా మీకు నేను మళ్లీ క్లాసులో అదే రేపటి క్లాసులో మరి కొంత వివరంగా చెప్తాను ప్రస్తుతానికి పూర్వపక్షం దగ్గర ఆపకూడదు అంచేత సిద్ధాంతం కొంచెం చెప్పి ఆపేసి రేపు ఈ నపృథివ్యాఘ్నిశ్చేతవ్యహా నాంతరిక్ష అనే వాక్యాన్ని కూడా ఇంకొంచెం వివరించి చెప్తాను ఇది దోషము కాదు ఎందువల్ల అజ్ఞానం ఆత్మతిరస్కరణోపత్తే చూడండి ఇది దోషము కాదు ఎందుకంటే అజ్ఞానం ఏం చేస్తాడంటే తన స్వరూపాన్ని తానే తిరస్కరిస్తాడు తన తన గొప్పదనాన్ని తానే త్రోసిపుచ్చుతాడు తన మహిమను తానే త్రోసిపుచ్చుతాడు ఇప్పుడు ఎలాగంటే ఒకడు ఉన్నాడు వాడి జేబులో పర్సు ఉంది ఆ పర్సులో వెయ్యి రూపాయలు ఉన్నాయి వాడు ఏం చేస్తాడంటే అజ్ఞానం చేత ఈ జేబులో ఏదో అడ్డంగా ఉండే వేస్టు అని ఓటర్లు బారేసి ముష్టిెత్తుకుంటూ ఉంటాడు అంటే ఇప్పుడు వాడు చేసింది ఏముంది ఇలా ముష్టిెత్తుకుపోతుంటున్నాడేమి అంటే తన సంపదని తానే తిరస్కరించి ముష్టిగాడుగా తయారయ్యాడు వాడిని ముష్టిగాడుగా ఎవడు తయారు చేశాడు తానే తయారు చేసుకున్నాడు అదల్లాగా ఎవడు తనంతా తానే ముష్టివాడు అవడు కదా ఎందుకవడో అవుతాడు ఇగో ఇలాంటి అజ్ఞానం ఉంటే అవుతాడు మరి ఎందుకవడు అజ్ఞానం ఏం చేస్తాడంటే తన స్వరూపాన్ని తానే తిరస్కరించుకుని తన యొక్క గుర్తించలేక అంధవిశ్వాసాల్లో పడి బిక్కు బిక్కుబంతో భయపడుతూ బతుకుతూ ఉంటాడు అజ్ఞాని కాబట్టి అదే ఆత్మహత్య అంటే అర్థం అంతేగాని ఒక కత్తికి చూడు కోసేసుకుంటాడని కాదు తన గొయ్య తానే తీసుకుంటాడు అంటే మెటఫర్ తన గొంతు తానే కోసుకుంటాడు అంటే మెటఫర్ జరుగుతున్నది ఏమిటంటే తన స్వరూపాన్ని తాను తిరస్కరించుకుని వీడు బిచ్చగాడుగా తయారవుతున్నాడు అదే ఆత్మహత్యా సదృశమైన నివృత్తి అంటే నేను చెప్పాను ఓం పూర్ణముద పూర్ణముద పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణస్థ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే a small announcement for the benefit of those who came late today in Ramananda kendra on 9th November ah Bhagawan Raman Maharshi's upadesha sadanu lo bhakti yogamu anasham pai rasangam galadu in to be in power point paropam yantuku putta harish